శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమునబడు ఆరవ ప్రకరణంలో నూట ఎనభై రెండవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం ఉత్పత్తి ప్రళయము అనే రెండు శబ్దాలకు వ్యాఖ్యానం చేస్తూ శ్రీ విద్యారణ్య గురుదేవులు ఆవిర్భావ తిరోభావ ఉత్పత్తి ప్రళయ మతౌ అని చెప్పినాడు ఉత్పత్తి అంటే ఆవిర్భావము ప్రళయం అంటే తిరోభావము అని అర్థం అంతేగాని పూర్వము లేని వస్తువు ఉత్పన్నం అని తాత్పర్యం కాదు ప్రళయం అంటే సర్వత నాశనమైపోతుంది అని తాత్పర్యం కాదు మరేమనగా ఆవిర్భావము తిరోభావము ఉత్పత్తి ప్రళయ శబ్దాలకు అర్థం చెయ్యాలి అని చెప్పినాడు సరే ఈ జగత్ యొక్క ఉత్పత్తి ప్రళయము ఈశ్వరుడు చేస్తాడు ఏ విధంగా చేస్తాడు అది చెప్తున్నాడు పదిహేడవ అంకం చూడండి ఆవిర్భావ కార్యత్వం స దృష్టాంతం ఉప పాదయతి ఆవిర్భావయతి ఆవిర్భావ కార్యత్వం అంటే సృష్టిని ఉత్పన్నం చేస్తాడు ఈశ్వరుడు అనే విషయములో దృష్టాంత సహితంగా చెప్తున్నాడు నూట ఎనభై శ్లోకం చూడండి ఆవిర్భావయతి స్వస్మిన్ విలీనం సకలం జగత్ ప్రాణికర్మవశాటోయత్ ప్రసారిత యద్వత్ ప్రసారి పట ఏష ప్రాణికర్మవశాత్ స్వస్మి విలీనం సకలం జగత్ ఆవిర్భావతి ఏ విధంగా ఒక చిత్రపటంను విస్తరింపజేసినట్లయితే దాన్ని తెరిచి చూసినట్లయితే దానిలో ఉన్నటువంటి చిత్రాలన్ని కూడా ఆవిర్భావం ప్రకటమైతాయి ప్రదర్శింపబడతాయి ఆ చిత్రపటములో చిత్రములు పూర్వమే ఉండినవి కాని ఆ చిత్రపటాన్ని చుట్టి ఉంచడం వల్ల చిత్రాలు ఇంత దగ్గర ఆ పటములో విలీనమైనట్టు వలె ఉండినవి కాని ఎప్పుడైతే ఆ చిత్రపటాన్ని విస్తరింపజేసామో అప్పుడు చిత్రాలన్ని కూడా ఆవిర్భావమైనాయి ప్రకటమైన అదేవిధంగా ఈశ్వరుడు కూడా ప్రాణికర్మ వసాద్ ఈ జగత్తును ఉత్పన్నం చేస్తాడు ప్రళయకాలంలో సకల జీవులు అందరు కూడా వారి వారి వాసనలన్నిటినీ తీసుకొని మాయలో విలీనమైనారు అజ్ఞానంలో విలీనమై సూక్ష్మ రూపంలో ఉన్నారు ఎప్పుడైతే ఆ సకల ప్రాణుల యొక్క సామూహిక కర్మ ఫలోముఖమవుతుందో అప్పుడు ఈశ్వరునిలో సంకల్పం కలుగుతుంది ఏ కోహం బహుశాం ప్రజా ఏయా తల అని ఈ విధంగా నేను ఒకటనే ఉన్నాను బహురూపులుగా అగుదును గాక అనేకముగా అగుదును గాక అని ఈ విధంగా ఈశ్వరులో సంకల్పం కలిగి సృష్టిని తయారు చేశాడు ఈశ్వరుని యొక్క సంకల్పం చేత మాయలో క్షోభ జరిగి ఈ సృష్టి నిర్మాణం అవుతుంది అయితే సృష్టి నిర్మాణం కావడానికి నిమిత్తము ప్రాణుల కర్మ ఉపాదానము మాయా కర్మను తీసుకోకుండా కర్మ నిమిత్తంను అపేక్షించకుండా ఈశ్వరులో జగత్ సర్జనం అనేది జరగదు ఒకవేళ ప్రాణికర్మల యొక్క అపేక్ష లేకుండానే ఈశ్వరుడు జగత్ సర్జనం చేసినట్లయితే ఈశ్వరునికి వైషమ్య నైృణ్య దోషాలు ఎందుకనంటే జగత్తులో జీవులలో ఉచ్చనీచ భావం కనపడుతుంది సుఖదుఖాలు కనపడుతున్నాయి ఒకడు సుఖపడుతుంటే ఒకడు దుఃఖపడుతూ ఉన్నాడు మరి ఈ సుఖదుఖ వ్యవస్థ ఈశ్వరుడు సర్వసాధారణంగానే జగత్ సర్జనం చేశాడు అని అంటే మరి అందరిని సమానంగానే సృష్టించాలి కదా ఒకరిని సుఖిగా ఒకరిని దుఃఖిగా ఒకడు పశువుగా ఒకటి పక్షిగా ఒకడు మనిషిగా ఒకడు దేవతగా ఒకడు రాక్షసుడుగా ఈ విధంగా ఎందుకు జన్మించాల్సి వచ్చింది ఏం కారణము అంటే ఈశ్వరుడులో విషమత అనేటువంటి దోషం అని ఈ దోషము ఈశ్వరుని ఎందు మరి నిర్దయత అనేటువంటి ఒక దోషం వస్తుంది జీవులను దుఃఖ అనేది నిర్దయత్వం కఠోరత అనేటువంటి దోషము ఈశ్వరునికి పడుతుంది కాబట్టి ఆ దోషాలు ఏమీ రావు ఈశ్వరునికి ఎందుకు ఈశ్వరుడు స్వయంగా స్వ ఇచ్ఛతే జగత్ రచన చేయలేదు మరేమనగా జీవుల వారి వారి కర్మను తీసుకునే ఎవరెవరికి ఏ జన్మను ఇవ్వాలో ఆయా జన్మల్లో వాళ్ళను ప్రవృత్తం చేస్తాడు అందుకని ప్రాణి కర్మ వసాద్షా అంటే ఈశ్వరుడు స్వస్మిన్ విలీనం సకలం జగత్ తన ఎందు ప్రళయ కాలంలో విలీనమై ఉన్నటువంటి సమస్త జగత్తును పునః ఆవిర్భావతి మళ్ళీ చేస్తాడంతే పూర్వం లేని ప్రపంచాన్ని లేని జీవులను సృష్టించడం లే పూర్వం ఉన్నవారే ప్రళయ కాలంలో అందరు వారి వారి కర్మల యొక్క సంస్కారాన్ని తీసుకొని సూక్ష్మ రూపంలో ఉన్నారు వారి కర్మ ఫలోముఖమైనప్పుడు ఈశ్వరుడు వారిని పునః మళ్ళీ ఆవిర్భావం చేశాడు ప్రకటం చేశాడు అంతే ఏ విధంగా అంటే చిత్రపటం కూడా లేదు చిత్రపటంలో పూర్వమే ఉన్నటువంటి చిత్రాలు ఆ చిత్రపటాన్ని విస్తరింపజేసినప్పుడు అవి ఆవిర్భావం అయితాయి అదే విధంగా అని తెలుసుకోవాలి అంకం తస్సేవ ప్రళయ కారణత్వం దర్శయతి ఇప్పుడు ఉత్పత్తి కారణత్వం చెప్పి అదే విధంగా ప్రళయ కారణత్వం కూడా చెప్తున్నాడు ఈశ్వరుడు జగత్ను ప్రళయం చేస్తాడు దానికి కారణమేమిటి చెప్తున్నాడు నూట ఎనభై నాలుగో శ్లోకము పునః తిరోభావే స్వాత్మన్యవాఖి జగత్ ప్రాణి కర్మ క్షయవశాత్ సంకోచిత పటో సంకోచిత పట ఏ విధంగా విస్తరింపబడినటువంటి పటమును పటమంటే వస్త్రము చిత్రాలతో చిత్రింపబడినటువంటి వస్త్రము ఇంత దగ్గర విస్తరింపబడి ఉండే చిత్రాలన్నీ కూడా చక్కగా చూడబడుతుండేవి తెలియబడుతుండేవి కానీ ఎప్పుడైతే మనము ఆ పటమును దాన్ని మళ్ళీ చుట్టు అప్పుడు ఆ చిత్రాలన్నీ కూడా ఆ పటములో మళ్ళీ విలీనమైపోతాయి అదేవిధంగా ఈ జీవుల యొక్క కర్మ ఎప్పుడైతే క్షీణిస్తుందో అంటే ప్రళయోన్ముఖమవుతుందో అప్పుడు సకల జీవులందరు కూడా వాళ్ళ వాళ్ళ కర్మలను తీసుకొని ఈశ్వరుని యొక్క సంకల్పం చేత మళ్ళీ ప్రళయంలో మాయా ఎందు సూక్ష్మ రూపంలో ఉండిపోతారు ప్రాణుల యొక్క కర్మ క్షయించినప్పుడు ఈశ్వరుడు ఈ జగత్తును మళ్ళీ తన లయం చేసుకుంటాడు తానంటేమి మాయా విశిష్ట చైతన్యం కదా తన లయం చేసుకుంటాడు అని ఈ విధంగా దృష్టాంత సహితంగా చెప్పనాడు ఇరవై రెండవ అంకం సయవ పట సంకుచిత చిత్రాన్ని యథా తిరోభావయతి తద్వద్దిత్యర్థ ఆ చిత్రపటం నే సంచం చేసినప్పుడు చుట్టేసినప్పుడు వస్త్రగత చిత్రాలన్నీ కూడా ఏ విధంగా తిరోభావాన్ని పొందుతాయో సకల ప్రాణి క్షయోన్ముఖమైనప్పుడు మళ్ళీ ఈ జీవులనందరిని కూడా ఈశ్వరుడు తన విలీనం చేసుకుంటాడు ఇరవై అంకం ఆవిర్భావ భావ యోహో దృష్టాంతాంతరాన్ని దర్శయతి ఈ సృష్టి యొక్క ఉత్పత్తి అంటే ఆవిర్భావము ప్రళయము అంటే తిరోభావము చిత్రపట దృష్టాంతాన్ని చక్కగా తెలియజేసినాడు గ్రంథకర్త శ్రీ విద్యారాయణ గురుదేవుడు ఇంతే కాకుండా ఇంకా అనేక దృష్టాంతాలు కూడా ఇస్తున్నాడు అనేక దృష్టాంతాలు ఇవ్వడంలో హేతు ఏమిటి అంటే ఆ విషయం ఏదైతే ఉన్నదో అది శ్రోతా పురుషులకు చక్కగా అవగతమై వారి బుద్ధి ఎందు దృఢంగా స్థిరపడాలనేటువంటి ఉద్దేశంతో అనేక దృష్టాంతాలను ఇవ్వడం జరుగుతుంది సుఖావ బోధార్థం ఆఖ్యాయి కా అని శంకరాచార్యుల వారు ఉపనిషద్ భాషంలో చెప్తారు ఈ ఆఖ్యాయికలు దృష్టాంతాలు ఇవన్నీ ఎందుకు అంటే సుఖావ ప్రతిపాద్య విషయము ఏదైతే అది శ్రోతా పురుషులకు ముముక్షలకు అనాయసముగా బోధ కావాలి తెలియబడాలి అనే ఉద్దేశంతో అనేక దృష్టాంతాలు ఇస్తారు మరి కొన్ని దృష్టాంతాలు ఇస్తున్నాడు చూడండి రాత్రి ఘస్రౌ సుక్తి బోధౌల యువ సృష్టిల యాభి రాత్రి ఘస్రహ ఘస్రము అంటే దినము రాత్రి అందరికి ప్రసిద్ధమే కదా మరి దిన రాత్రులు ఏ విధంగా సూర్యోదయం అవుట తోడనే దినము వచ్చేస్తుంది దానితో ప్రపంచమంతా కూడా ఆవిర్భావం అయితే రాత్రి అంతా ఎట్లా ఉండే చీకట్లో తిరోధానమై ఉండే ఈ ప్రపంచం అంతా ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు ఆవిర్భావం మళ్ళీ సూర్యాస్త సమయంలో ఈ ప్రపంచం అంతా తీరోధానం అయితే అట్లే ప్రాణికర్మ ఈ ప్రపంచాన్ని ఆవిర్భావం చేస్తాడు ఈశ్వరుడు ప్రాణికర్మ విముఖమైనప్పుడు క్షయమైనప్పుడు మళ్ళీ ప్రపంచాన్ని తన ఎందే విలీనం చేసుకుంటాడు మరొక దృష్టాంతం సుప్తి బోధవు సుశుప్తులో ఈ జీవులందరూ కూడా ఈ బాహ్య ప్రపంచాన్ని మరి ఆంతర ప్రపంచాన్ని అంతటిని కూడా తీసుకొని సంస్కార రూపంలో వెంట పెట్టుకొని బ్రహ్మముతో ఐక్యం మళ్ళీ వాళ్ళ కర్మ ఫలోముఖమైనప్పుడు మళ్ళీ ఆ సంస్కారాలను తీసుకొని మళ్ళీ జాగ్రత్తలోకి వస్తారు ఈ సంస్కారాలను కనుక ఒప్పుకోకపోతే అంత సంకరం ఏర్పడుతుంది ఏ జీవుడు ఏ జీవుని రూపంలో కూడా మళ్ళా ఆవిర్భావం కావచ్చు కానీ అట్లా కాదు ఏ జీవుని యొక్క కర్మలు తీసుకొని ఏ జీవుడైతే ప్రళయంలోకి వెళ్ళాడో వాడే మళ్ళా వాణి కర్మలు తీసుకునే వస్తాడు అంటే ఏమిటి ఇక్కడ ఆ సంస్కారాలు ఆ కర్మలు వీనికి ఒక తాడులాగా కట్టబడ్డాయనమాట ఏ విధంగా అనేక ఘటాలకు తాళ్లు కట్టి జలాశయంలో వదిలాం అప్పుడు అవన్నీ జలంలో లయమైపోయినాయి కనపడవు ఇప్పుడు ఘటాలు కాని ఆ తాడు బట్టి లాగితే ఏ ఘటము ఏ తాడు గట్టినమో ఆ ఘటము ఆ తాడుతో సహితంగా మళ్ళీ బయటకు వస్తాయి అట్లా జీవుల కర్మలు ఎవనికి వాడే కూడగట్టుకొని ప్రళయంలోకి వెళ్లిపోతాడు మళ్ళీ సృష్టి ఆరంభంలో వాని కర్మలు తీసుకుని మళ్ళీ ఆవిర్భావం అవుతాడు కర్మ వానికే ఒకని కర్మ ఒకనికి సంకరం కాదు ఇక వాళ్ళందరి సమిష్టి కర్మలన్నీ ఫలోముఖమైనప్పుడు ఈశ్వరుడు సృష్టిని రచన చేస్తాడు సృష్టిని ఆవిర్భావం చేస్తాడు ఈ విధంగా సుశుప్తి బోధ బోధ అంటే ఇక్కడ జాగ్రత్త సుశుక్తిలోకి వెళ్తాడు జాగ్రత్తలోకి వస్తాడు ఈ విధంగా ఉత్పత్తి ప్రళయాలు కూడా అదే ప్రకారంగా తెలుసుకోవాలి ఇక ఉన్మీలనము అంటే కండ్లు తెరచుట నిమీలనము అంటే కండ్లు మూయుట కళ్లు మూసి తెరిచినట్టుగా ఈ సృష్టి ప్రకటమైతుంది మరియు లుప్తమవుతుంది ప్రకటమైతుంది లుప్తం అయితుంది మన కళ్ళు తెరిచినప్పుడు జగత్ అంతా ప్రకటమైతుంది కళ్ళు జగత్తు లీనమైపోతాయి అంతే కదా నువ్వు చూసినప్పుడే ఉంది జగత్తు నువ్వు చూడకపోతే జగత్త లేదు దృష్టి సృష్టి వాదం దృష్టి సృష్టి దృష్టి సమకాలీన సృష్టి దృష్టి అంటే జ్ఞానం జ్ఞాన సమకాలీన సృష్టి నీకు ఎప్పుడైతే ప్రపంచం యొక్క జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానకాలంలోనే ప్రపంచం ఉంది దాని జ్ఞానం లేనప్పుడు ప్రపంచం లేదు లోకంలో కూడా అనుభవం ఉన్నదా లేదా ఒక పర ఉన్నాడు మనసు ఎక్కడో అన్యత్ర మనోరాజ్యంలో ఉన్నాడు తన ఎదురుగానే ఒక వ్యక్తి అలా వెళ్ళిపోయాడు ఇతడు కను తెరిసి చూస్తూనే ఉన్నాడు తన మనసు మాత్రము అన్యత్ర ఉంది ఆ వ్యక్తి తన ముందు నుంచే వెళ్ళిపోయాడు వెన వెంటనే కాసేపటికి మరొక వ్యక్తి వచ్చి ఫలానా వ్యక్తి ఇలా పోయాడా అని అంటే ఏమో నాకు తెలియదండి అంటాడు పోలేదా కళ్ళు తెరిచే ఉన్నాయి కళ్ళ కనపడ్డాడు కూడా వ్యక్తి కానీ నాకు తెలియదు ఎందుకు తనకు ఆ వ్యక్తి యొక్క జ్ఞానం కలగలేదు ఎందుకంటే మనస్సు నేత్రేంద్రియంతో సంబంధం కావాలి ఆ నేత్రేంద్రియం విషయంతో సంబంధం కావాలి అయినప్పుడే ఆ వస్తువు యొక్క జ్ఞానం అవుతుంది నేత్రేంద్రియం విషయంతో సంబంధం అయింది కానీ ఇంద్రియంతో మనసు సంబంధం లేదు మనసు అన్యత్రం ఉంది అన్యత్రమే మనహ అభూవం నాహ మస్రౌసం నాహ మద్రాక్షం విధంగా ఉపనిషత్తుల ప్రమాణాలు లోకంలో అనుభవం కూడా ఉంది అంటే తన దృష్టి ఉంటేనే తనకు జ్ఞానం కలిగి ఉంటేనే ఆ వస్తువు ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఉన్నా అందుకని దృష్టి సృష్టి అటా నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావో అప్పుడు సృష్టి ఎప్పుడు కళ్ళు ముస్తావో సృష్టి అదే విధంగా ఉత్పత్తి ప్రళయాలు తెలుసుకోవాలి ఇక తూష్ణం భావ మనోరాజ్యే ఉదాసీనంగా ఉన్నాడు అప్పుడు ఏమీ లేదు సంకల్పం లేదు వికల్పం లేదు ఉదాసీనంగా ఉన్నాడు అప్పుడు ఏ వస్తువు యొక్క ప్రతీతి స్ఫురణ ఏదీ లేదు ఏ విధంగా ప్రళయం వలె ప్రళయంలో ఏది లేకుండా అక్కడ సూక్ష్మ రూపంలో విశ్వరుని ఎందు విలీనమై ఉంది జగత్తు ఇక ఎప్పుడైతే తాను కూర్చున్న చోటనే ఏక షేక్ సలీ మహమ్మద్ లాగా మనోరాజ్యాన్ని మానసిక ప్రపంచం పగటి కళలు అంటారు కదా కూర్చున్న కాడనే పగటి కలలుగా అంటారు కళ్ళు మూసే ఉంటాయి వాడు ధ్యానం చేసుకుంటున్నా అని అనిపిస్తుంది కానీ వాడు ధ్యానం చేస్తున్నాడు నిజంగానే చేస్తున్నాడు కానీ ఎవరు ధ్యానం చేస్తున్నాడు ఎవరిదో ఒకరు ధ్యానం చేస్తున్నాడు ఏదో చింతన చేస్తున్నాడు ఏదో కలలుగా అంటున్నాడు గాలి మేడలు గడుతున్నాడు లోపల అదేమిటి ఆవిర్భావం ఆ మనోరాజ్యము ఏ విధంగా ఆవిర్భావం అయితే కనపడుతుందో అట్లా సృష్టి ఉత్పత్తి కాలంలో ఆవిర్భావం ఈ ప్రకారంగా రాత్రి మరియు పగలు సుషుప్తి జాగ్రత్త ఉన్మీలనము నిమీలనము తుష్ణీంభావము మనోరాజ్యము ఈ నాలుగు దృష్టాంతాలు ఇచ్చాడు దీనికి ఉత్పత్తి మరియు ప్రళయముల ఈ విధంగా ఈశ్వరుడు సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయాలు చేస్తాడు ఇరవై నాలుగో అంకంలో చెప్పినాడు ఘస్రహ అంటే అహహ అహహ అంటే ఏంటి దీనము అని అర్థం ఇరవై ఐదో అంకం చూడండి నను ఈశ్వరస్య జగ దీవనిత్వం కిం ఆరంభకత్వేనా కిమా తద్ ఆకార పరిణామిత్వేనా అని ఈ విధంగా ఒక మధ్యస్థి శంక చేస్తున్నాడు సరే స్వామిజీ ఈశ్వరుడు జగద్ రచన చేస్తాడు జగత్ యొక్క ఉత్పత్తి చేస్తాడు జగత్తు యొక్క ఉత్పన్నము చేస్తాడు ఏ విధంగా చేస్తాడు ఆరంభవాదానుసారంగా జగత్ రచన చేస్తాడా పరిణామవాదానుసారంగా జగత్ రచన చేస్తాడా ఆరంభవాదం అంటే వైశేషికులు నైయాయికులు వారు ఆరంభవాదాన్ని చెప్తారు జగత్తు యొక్క ఉత్పత్తి ఎట్లయింది అంటే ఆరంభవాదానుసారంగా అయింది ఇక సాంఖ్యులు యోగులు పరిణామవాదాన్ని స్వీకరిస్తారు వారి అనుసారంగా శంకలు చేయబడ్డాయి శంకాకారుడు అంటాడు ఈ విధంగా వికల్పం చేసి రెండు విధాలుగా కూడా సంభవించదు మరి ఏ ప్రకారంగా చేసినట్టు ఈశ్వరుడు జగత్ రచన అని శంక చేస్తాడు నా ఆద్యహ ఆభవాదము సంభవించదు ఎందుకనంటే అద్వితీయ ఆరంభకత్వ అయోగా అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమునందు ఈశ్వరుని ఎందు ఆరంభకత్వం సంభవించదు జగత్తును ఆరంభించాడు అనేది సంభవించదు నా ద్వితీయ నిరవయవశ పరిణామ అసంభవాది ఇచ్చేసంఖ్య ఇక పరిణామవాదాన్ని స్వీకరించి పరిణామవాదాను సారంగా జగదరచన చేశాడా ఈశ్వరుడు అని అంటే అలా కూడా కుదరదు ఎందుకనంటే నిరవయవం ఉన్నాడు నిరవయంలో పరిణామం ఎలా సంభవిస్తుంది అందుకని పరిణామవాదానుసారంగా కూడా సృష్టి రచన జరగదు మరి చేసినట్టు సృ రచన అని విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు విద్యారాణ్య గురుదేవులు సమాధానం చెప్తున్నాడు వివర్తవాదాశ్రయత్ నా అయం దోషవాదానుసారంగా జగత్ రచన చేశాడు కాబట్టి పైన చూపినటువంటి రెండు దోషాలు రావు అని శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు నూట ఎనభై ఆరవ శ్లోకం భావ శక్తి మత్ ఆరంభ పరిణామాది నాత్ర సంభవ ఆవిర్భావ తిరోభావ శక్తి మత్వేన హేతున ఈశ్వరునికి మాయా అనేటువంటి శక్తి ఉంది కదా ఉపాధి రూపంలో ఆ మాయా శక్తి యోగం చేత జగత్తును ఆవిర్భావ తిరోభావాలు చేస్తాడు అంటే ఉత్పత్తి ప్రళయాలు చేస్తాడు అత్ర ఈ ఉత్పత్తి విషయంలో ఆరంభ పరిణామాది చోద్యానం సంభవన్న ఆరంభవాదానుసారంగా గాని మరి పరిణామవాదానుసారంగా గాని జగత్ రచన చేస్తాడా అనేటువంటి చోద్యం అంటే ఏదైతే ప్రశ్న చేసినాడో పూర్వపక్షి అది సంభవించదు మరి ఏమని చెప్పినట్లయింది వివర్తవాదానుసారంగా ఈశ్వరుడు జగత్ రచన చేశాడు అని చెప్పినట్లయింది స్వామిజీ ఈ ఆరంభవాదం అంటే ఏమిటి పరిణామవాదం అంటే ఏమిటి మేము కొత్తగా వింటున్నాం స్వామిజీ ఈ శబ్దాలు కొంచెం ఆ వాదాలేదో కొంచెం స్పష్టం చేయండి అని మనం ఒకవేళ అడిగినట్లయితే శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చక్కగా ఎనభై ఏడవ టిప్పణం ద్వారా చెప్తూ ఉన్నాడు జహా అనేక కారణ రూపు అవయవానికి సంయోగ కరీ అత్య భిన్న ఆరంభ కరికే అవయవీ రూపు కార్యద్రవ్య సమవాయ సంబంధ కరి సమవేత్త యుక్తు హువా ఉత్పన్ను హువే హై ఐసే మాన్యా హో ఆరంభవాదహే ఇది ఆరంభవాదం యొక్క వివరణ ఇచ్చినాడు ఎక్కడైతే అనేక కారణరూప అవయవాల యొక్క సంయోగం చేత ఆ కారణరూప అవయవాల అత్యంత భిన్నమైనటువంటి అవయవీ రూప కార్యద్రవ్యము కారణముల ఎందు సమవాయ సంబంధం చేత ఉత్పన్నమవుతుంది ఈ విధంగా స్వీకరించడమే ఆరంభవాదము అంటారు కారణాలు అనేకముంటాయి బాగు జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే వివర్తవాదానుసారంగా జగత్ రచన చేశాడు కదా మరి వివర్తవాదానికి ఆరంభవాదానికి వివర్తవాదానికి పరిణామవాదానికి భేదం ఏమిటి తెలియాలి కదా బాగా తెలుసుకోండి కారణాలు అనేక ఉంటాయి అనేక కారణ రూప అవయవాలు పరస్పరం ఒకదానికొకటి సంహతమయ్యి సంయోగం చెంది అవి ఆ కారణరూప అవయవాల కంటే అత్యంత భిన్నమైనటువంటి కార్యాన్ని ఉత్పన్నం చేస్తాయి ఆ కార్యము కూడా కారణరూప అవయవాలలో సమవాయ సంబంధం చేత ఉంటుంది కార్యకారణాలకు ఏం సంబంధం ఉంటుంది సమవాయ సంబంధం ఉంటుంది మనం పూర్వం తత్వానుసంధానంలో తెలుసుకుంటూ పోం కదా సమయా సమయంలో ఎక్కడెక్కడ చెప్తారు కార్యకారణానికి గుణగుణికి జాతి వ్యక్తికి క్రియా క్రియా వాణుకు ఇట్లాంటి స్థలాల్లో సమువాయ సంబంధం చెప్తారు మరి ఇప్పుడు కారణ రూప అవయవ సంయోగం చేత ఏర్పడినటువంటి అవయవి అవయవి అంటే అవయవాల చేత ఏర్పడినటువంటి కార్యమునకు అవయవి అంటారు ఈ అవయవి రూప కార్యము కారణాలయందు ఎట్లా ఉంటుంది సమువాయ సంబంధం చేత ఉంటుంది ఈ విధంగా ఒప్పుకుంటే దానికి ఆరంభవాదం అంటారు అంటే నైయాయకుల మతానుసారంగా ఒక పరమాణువు ఒక పరమాణువు ఈశ్వరుని యొక్క సంకల్పం చేత వాటిలో చలనం ఏర్పడి పరస్పరం ఒకదానికొకటి సంయోగం అవుతాయి అప్పుడు రెండు పరమాణువుల యొక్క సంయోగం అయినప్పుడు ద్వేణుకము అనబడుతుంది ద్వి అంటే రెండు అణు అంటే పరమాణువులు రెండు పరమాణువులు కలిసి ద్వేణుకము అవుతుంది అట్లాంటి ద్వేణుకములు మూడు కలిస్తే త్రేణుకము అంటారు ఆ త్రేణుకములు మళ్ళీ నాలుగు కలిస్తే చతుర్నుకము ఆ చతుర్కములు మళ్ళీ ఐదు కలిస్తే పంచానుకం ఈ విధంగా ఒక్కొక్క పరమాణువు అంటే ఇప్పుడు కారణాలు ఎన్నేని పరమాణువులే కదా వాళ్ళు జగత్ కారణం పరమాణువులు చేతనే ఒకదానికొకటి సంహతం అయ్యి ఒకదానికొకటి సంబంధపడి అవి స్థూల ఈ పిండ బ్రహ్మాండ రూపంలో మనకు పరమాణువులే కనపడుతున్నాయి ఈ పరమాణువులన్నీ ఒకదానికొకటి కలిసి అవి జనకము త్రేణకము చతుర్ణుకము పంచముఖము ఈ విధంగా అయ్యి అయి అయి అయి ఈ విధంగా జగత్ ఏర్పడింది అంటే వాటి యొక్క ఆరంభం అయింది ఆరంభం అంటే పరమాణువుల చేత ఆరంభంపబడి ఒక దానికి సంబంధపడి జగత్ రూపంలో అయ్యాయి అని ఈ విధంగా ఆరంభవాదం చెప్తారు జైసే ఒక దృష్టాంతం చెప్తారు చూడండి కపాల రూప అవయవానికి సంయోగకరి కపాలనితే భిన్న ఘట రూపు కార్య ఉత్పన్న ఓవే ఏ విధంగా ఒక పెద్ద కుండను తయారు చేసేది ఉందనుకో మామూలుగా సార మీద కాదండి ఆ చక్రం మీద చేయడానికి లే అది పెద్ద కుండ తయారు చేసిన గాజే అయితే దాన్ని తయారు చేయాలంటే కుమ్మరివాడు చక్రం మీద కాకుండా చేతుల మీదనే తయారు చేస్తాడు అది ఎలా తయారు చేస్తాడు ఆ కుండకు రెండు భాగాలుగా విభజించి మట్టితోని ఒక కింది భాగం మొదలు తయారు చేస్తాడు ఆ తర్వాత మీది భాగం తయారు చేస్తాడు ఇట్లా రెండు భాగాలు తయారు చేస్తాడు ఆ రెండు భాగాలకు ఏమంటారు కపాలములు అంటారు ఆ రెండు కపాలను ఒక దగ్గర చేరుస్తాడు అప్పుడు ఏమవుతాయి సంయోగం అవుతాయి రెండు కపాలాలు సంయోగం అవుతాయి సంయోగం అయినప్పుడు ఇక వాటిని చక్కగా వాటిని మళ్లీ జలం పోసినా గానీ నీళ్లు బయటకు రాకుండా మంచిగా దాన్ని చక్కగా ఆ కట్టెతో కొట్టి దాన్ని గట్టిగా చేస్తాడు అంటే రెండు కపాల యొక్క సంయోగం చేత ఘట రూప కార్యము ఉత్పన్నమయ్యింది అయితే నైయాయకులు ఏమంటారంటే ఈ కపాలములో రెండు అవయవములు సంయోగపడి కార్యాన్ని ఉత్పన్నం చేసినాయి ఆ ఉత్పన్నమైనటువంటి కార్యం ఘటము ఆ ఘటము కారణమైనటువంటి రెండు కపాలముల కంటే కార్యమైనటువంటి ఘటము అత్యంత భిన్నమున్నది అంటారు వాళ్ళు ఎందుకంటారు అత్యంత భిన్నం ఎట్లయితే కపాలే కదా ఘట రూపంలో అయినాయి అత్యంత భిన్నం ఎట్లా అంటే చూడండి కపాలములు మనము ధాన్యాన్ని పోసుకొని పెట్టుకోవడానికి కాని జలమును తెచ్చుకోవడానికి గానీ ఉపయోగపడతాయా ఉపయోగపడవు కదా మరి అదే ఘటం చేత ఈ కార్యం సంపన్నమవుతుంది ధాన్యం పోసుకోవచ్చు జలాన్ని తెచ్చుకోవచ్చు జలాన్ని నింపి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కార్యము కపాలముల ఎంత అవుతుందా అయితే అన్నప్పుడు కార్యము కపాల రూప కారణం కంటే అత్యంత భిన్నంగా ఉంది అని స్వీకరించాలా లేదా చెప్పండి తప్పకుండా అందుకని కారణ రూప అవయవముల కంటే కార్యరూప అవయవి అత్యంత భిన్నంగా ఉంటుంది ఈ కార్యము కారణముల యొక్క ఆరంభం వలన ఒకదానికొకటి సంహతమయి ఒకదానికొకటి సంబంధ పడి సంయోగపడి ఆ కార్యం ఉత్పన్నమవుతుంది అని ఆరంభవాదాన్ని చెప్తారు ఇంకొక దృష్టాంతాన్ని కూడా ఇస్తాడు చూడు పురాణే గృహకే పాషాణాది అవయవన తే భిన్న నవీన గృహ రూపు కార్య ఉత్పన్న అందరు కూడా ఇండ్లు కట్టుకుంటారు కదా భవనాలు నిర్మించుకుంటారు కదా ఏ విధంగా కడతారు ఇటుకలు సిమెంటు ఇసుక వాటన్నిటిని సహాయంగా తీసుకొని ఇల్లు కడతారు అయితే ఆ గోడలు కట్టాలంటే ఒక ఇటుకపై ఒకటి ఇటుకే మరొక ఇటుకే మరొక ఇటుకే ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ పోతే ఆ గోడ ఇంతింత ఇంతింత ఇంతెంత అది పెరుగుతూ ఉంటుంది పెద్దగా అవుతుంది అతనికి ఎంత కావాలంత కట్టుకొని స్లాబ్ వేసుకుంటారు అంటే ఇప్పుడు ఆ ఇల్లు అనేక అవయవాల చేత ఆరంభింపబడి ఏర్పడింది ఒకటే ఇటుక కాదు కదా అనేక ఇటుకలన్నీ కూడా ఒకదానికొకటి పరస్పరం సంబంధపడినప్పుడే ఇల్లు నిర్మాణం అయింది అట్లా ఒక్కొక్క పరమాణువు కలిసి ద్వనుకము త్రెనుకము చతుర్ణుకము ఈ విధంగా అయి అయి అయి అయి ఈ స్థూల ఏర్పడింది ఆ ప్రకారంగా తెలుసుకోవాలి హ ఉపాదన కారణ అప్పు స్వరూపకు త్యాగే నెహి అయితే ఉపాదాన కారణము అయితే ఇప్పుడు ఏ విధంగా ఇల్లు కట్టినప్పుడు ఇటుకలన్నీ కూడా పేర్చి కట్టారు కదా ఆ ఉపాధానం ఎవరు అక్కడ ఇటుకలు ఆ ఇటుకలు వాటి స్వరూపాన్ని వదిలిపెట్టలే స్వరూపం చేత ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి కానీ ఒకదానికొకటి పరస్పరం సంబంధపడి ఇల్లు రూపంలో అయినాయి అరు ఉపాధ్యానిసే భిన్న కార్యకే ఉత్పత్తి ఉవే ఆ ఉపాదనమైనటువంటి ఇటుకల కంటే భిన్నమైనటువంటి గృహము నిర్మాణమైంది కపాలముల కంటే భిన్నమైనటువంటి కార్యము ఘటము ఉత్పన్నమైంది అట్లే పరమాణువుల కంటే భిన్నమైనటువంటి కార్యము జగత్తు ఉత్పన్నమవుతుంది అని ఈ విధంగా ఆరంభవాదానుసారంగా చెప్తారు ఆరు జైసే ద్వారా దో పరమాణువుకే సంయోగి కరి ద్వెనుకు కారు తిను జనుకు కరీ పటుక ఆరాబు ఓవే రెండు పరమాణువులు కలిసి అంటే క్రియ చేత పరమాణువులు అయితే పరి కదా జడములు రెండు సంయోగం కావాలంటే పరస్పరం వాటిలో క్రియ జరగాలి కదా మరి క్రియ ఎలా జరుగుతుంది అన్నప్పుడు గత్యంతరం లేక ఈశ్వరం ఒప్పుకున్నారు నైకులు అంతకు పూర్వం ఒప్పుకోలే వాళ్ళు ఈశ్వరులు లేం జగద్రూపంగా అయితే అన్నారు కాని అవి జడము కదా వాటిలో చలనం లేదు కదా మరి వాటికి సంయోగం కావాలంటే చలనం కావాలి కదా జడమైన పరమాణువులు ఎలా ఒకదానికొకటి పరస్పరం సంయోగం అవుతాయి వాటిలో చలనం లేకుండా అని శంక చేసినప్పుడు అప్పుడు గత్యంతరం లేక వేరే మార్గం లేక వాళ్ళకి ఇష్టం లేదు ఈశ్వరుని ఒప్పుకునేది గాని ఒప్పుకున్నారు ఎందుకంటే ఇక చారాన్ని మార్గం లేదు ఇక లేదు ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత పరమాణువుల్లో కదలిక ఏర్పడి ఒకదానికొకటి కలిసి సంయోగపడితే రెండు పరమాణువుల యొక్క సంయోగము అది ద్వనుకమైంది ఆ ద్వనుకాల మూడు కలిసి త్రణుకమైంది అట్లా అట్లా అట్లా చతుర్నుకం పంచుకం ఈ విధంగా పరమాణువుల చేత ఆరంభింపబడినటువంటిది ఈ జగత్తు అందుకని ఆరంభవాదం చెప్తారు ఇంకొక దృష్టాంతం కూడా ఇచ్చినాడు ఇక్కడ తంతును కరి అనేక దారం పువ్వులు కలిస్తేనే కదా వస్త్రం ఏర్పడుతుంది పటం ఏర్పడుతుంది ఒక దారం ఒక దారం ఒక దారం ఒక దారం ఆ తాన వితానాత్మకమైనటువంటి క్రమేణా ఆ శాలీడు నేతగాడు నేస్తూ ఉన్నా ఆ పటం తయారైతూ ఉంటుంది అంటే ఒక్కొక్క తంతువుతో ఒక్కొక్క తంతువు సంయోగపడుతూ పడుతూ పడుతూ ఆ వస్త్రము ఏర్పడుతుంది అందుకని ఇది ఏమైంది ఆరంభవాదము క్రమేణా మొదటి నుంచి కార్యోత్పన్నేంత వరకు ఆ తంతువులన్నీ కూడా ఒకదానికొకటి చేర్చబడి సంయోగపడి వస్త్రం ఏర్పడ్డాయి అట్లే పరమాణువుల చేత జగత్ ఉత్పన్నమైంది కాబట్టి ఆరంభవాదాన్ని స్వీకరించాలి అని నైయాయికులు విశేషకులు చెప్తారు తహాబీ కార్యవర్ కారణక అత్యంత భేది మాన్యాయ ఈ పరమాణువుల చేత ఏర్పడినటువంటి జగద్రూప కార్యము కూడా పరమాణువుల కంటే అత్యంత భిన్నముగా ఒప్పుకున్నారు ఇహే ఆరంభవాదు ఇది ఆరంభవాదం మనబడుతుంది ఈ ఆరంభవాదము బ్రహ్మతే జగతికి ఉత్పత్తి విష బనే నహి అయితే వేదాంతరీత్యా ఈశ్వర రూప బ్రహ్మం నుండి ఈ జగత్తు ఏర్పడింది కదా ఇక్కడ నైయాయికులు వైశేషికులు చెప్పేటువంటి ఆరంభవాదము కుదురదు సంభవించదు కహతే ఎందుకనంటే బ్రహ్మకు అద్వితీయుస్తే భిన్న కారికే అభావు చూడు వాళ్ళు ఏమన్నారు కారణాలు అనేకము చెప్తారు వాళ్ళు పరమాణువులు అనేకమున్నాయి ఒకదానికొకటి సంబంధపడి అవి కార్యరూపంలో నిష్పన్నమైనవి కానీ ఇక్కడ కారణమైనటువంటి బ్రహ్మములు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు ఒకటే బ్రహ్మ అద్వితీయం ఏకమేవో అద్వితీయం బ్రహ్మ ఒకే ఒక బ్రహ్మ జగత్ మరి ఆ బ్రహ్మకు రెండో బ్రహ్మ లేనే లేడు రెండో వస్తువే లేదు మరి ఒకదానికొకటి సంబంధ ఎలా అనేక కారణాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఒకటే బ్రహ్మం ఉన్నది అందుకని అద్వితీయమైనటువంటి బ్రహ్మం చేత ఆ అద్వితీయ బ్రహ్మం కంటే భిన్నమైనటువంటి కార్యం ఉత్పన్నమవుతుంది అని ఆరంభవాదులు చెప్తారు కదా అది అసంగతము అద్వితీయ బ్రహ్మం కంటే జగత్తు భిన్నంగా ఉందా బాబా సర్వం కవిధం బ్రహ్మ ఐతాత్మ విధం సర్వం వాసుదేవ సర్వమితి అధిష్టానమైనటువంటి బ్రహ్మం కంటే ఈ జగత్తు భిన్నంగా ఉందా మత్తహ పరతరం నాణ్యించిదస్తి ం జ మైసర్వ మిదం ప్రోత్తం సూత్రేమణి గణాయువ సూత్రంలో మణులు పొదుపుబడినట్లు ఈ నామరూపాత్మకమైన జగత్ అంతా కూడా అధిష్టానం అందే ఉంది అధిష్టానాన్ని విడిచి ఆరంభవాదులు ఏమంటారు కారణము కంటే కార్యం అత్యంత భిన్నమున్నదంటారు మరి కారణ రూప బ్రహ్మం కంటే జగత్తు అత్యంత భిన్నమున్నదా బాబా రజ్జు ఎందు సర్పము అనేటువంటిది కార్యం ఉత్పన్నమైంది ఆ సర్పము రజ్జు అనేటువంటి అధిష్టానం కంటే భిన్నంగా ఉందా సర్పమును ఆ అధిష్టాన రజ్జు నుండి వేరు చేయగలవా ఇది రజ్జువు ఇది సర్పము అని రెండింటిని వేరు చేయగలవా భిన్నం చేయగలవా రజ్జువే సర్పంలే కనపడుతుంది రెండు లేవు అక్కడ అట్లే బ్రహ్మమే జగత్తు వరే కనపడుతుంది జగత్తు అనేది లేదు వాస్తవంగా విచారిస్తే అసలు ఉత్పన్నం అయితే కదా ఉన్నదని చెప్పడానికి ఉత్పన్నమే కాలేదు సరే ఉత్పన్నమైనా గాని అది అధిష్టానం కంటే భిన్నంగా కాదు కల్పిత వస్తువున హాక్యం స్వరూపము కల్పిత వస్తువు వాస్తవ స్వరూపం అని ప్రశ్నిస్తే అధిష్టానమేవా అధిష్టానమే అధిష్టానం కంటే భిన్నంగా దానికి సత్తాస్ఫూర్తి లేదు నామరూపాల చేత భ్రాంతి చేత కానీ వాస్తవంగా అధిష్టానం కంటే భిన్నంగా లేదు మరి ఇప్పుడు ఆరంభవాదం ఎలా కూర్చుంటారు చెప్పండి కారణాల అనేకం లేవు ఒకటే బ్రహ్మ ఉన్నది అద్వితీయ బ్రహ్మ ఇక కార్యమా కారణం కంటే భిన్నంగా లేదు వాళ్ళు కారణం కంటే అత్యంత భిన్నం చెప్తారు అందువల్ల ఆరంభవాదము వేదాంతరీత్యా కుదరదు అవరు బ్రహ్మకి అద్వితీయత ఉపనిషద్ విషయ ప్రసిద్ధ బ్రహ్మము అద్వితీయం ఉన్నదని మీరు ఎలా చెప్తున్నారు అనేక బ్రహ్మలను చెప్పండి అంటే ఉపనిషత్తులన్నీ ఏం చెప్తున్నాయి ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ఏకో దేవ సర్వభూతేశ్వూ శరీడ ఏకో ద్రష్ట అనే ఈ విధంగా శృతులన్నీ కూడా బ్రహ్మమును అద్వితీయముగా ఒకటే ఒకటి ఉన్నదిగా చెప్తుంది అనేక బ్రహ్మలు అందుకని కారణాలు అనేకం మరి కార్యము కారణం అనేది కంటే భిన్నంగా లేదు అందువల్ల ఈ ఆరంభవాదము అత్యంత అసంగతము దికే అంగీకార హువే కార్యకి ఉత్పత్తికే అనంతరబీ కారీకే భిన్ను కారణకు జుంఖం విద్యమానం హోనైతే ఏకి హీ కారణ విష అనేక కార్యానికి ఉత్పత్తి హువీ చాయే అయితే నైయాయి కిమత ఆరంభవాద అసంగత ఒకవేళ ఆరంభవాదాన్ని స్వీకరించినట్లయితే కార్యోత్పత్తి అనంతరము కార్యం కంటే భిన్నంగా కారణము ఎట్లా ఉండదు అట్లే ఉంటది ఇప్పుడు ఇటుకలతో తయారైనటువంటి ఇల్లు కార్యం ఇల్లు అనే కార్యం ఉత్పన్నమైన తర్వాత ఇటుకలు చెడిపోయినాయా బాబా ఇటుకలు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి ఆ ఇటుకలతోనే ఆ ఇటుకల యొక్క సముదాయమే ఇల్లు అనబడుతుంది గృహం అనబడుతుంది తంతువులతో ఏర్పడినటువంటి వస్త్రము ఆ వస్త్ర రూప కార్యోత్పత్తి అయిన తర్వాత తంతువులు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి మళ్ళా ఏ తంతువుకు ఆ తంతువు విడదీయడానికి వస్తుంది కానీ ఈ ఆరంభవాద సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనము ఈ వేదాంతంలో అనవయం చేయడానికి రాదు ఏకీ కారణ విషయ అనేక కార్యానికి ఉత్పత్తి ఇవి చాయి కారణమైతే పూర్వం వలన అట్లే ఉంటది కదా కారణం చెడిపోలేదు కదా మరి ఆ కారణం నుంచి మళ్ళీ అనేక కార్యాలు ఉత్పన్నం కావాలి ఇట్లా ఆపత్తి చూపెడుతున్నాడు పండిత్ పీతాంబర్జీ ఆరంభవాదుల మీద ఒకసారి కారణాలన్నీ కూడా సంహతమై ఒక కార్యాన్ని ఉత్పన్నం చేసినాయి కారణాలు అయితే చెడుపు లేదు కదా మరి చెడుపు అనేటువంటి కారణాల చేత మళ్లీ అనేకమైనటువంటి కార్యాలు ఉత్పన్నం కావాలి ఇట్లాంటి ఆపత్తి వస్తుంది అందుకని ఈ ఆరంభవాదము అత్యంత అసంగతం అని ఆరంభవాదాన్ని ఖండాన చేయడం జరిగింది ఇక పరిణామవాదం అంటే ఏమిటి అది తెలుసుకుందాం ఎనభై ఎనిమిదవ టిప్పని జహ ఉపాదానికి సమాన సత్తాకారి ఏక అంశకే పరిణామ సే కార్యరూపు రూపాంతర కి ఉత్పత్తి ఓవీ హన్యా హో పరిణామవాద హానికి సమాన సత్తాక అన్యతాపత్తి పరిణామా ఉపాదానం అంటే కారణం ఏదైతే ఉందో ఆ కారణము ఏ సత్తలో ఉంటుందో అదే సత్తలో ఆ కారణము మార్పు చెంది పరిణామాన్ని పొంది కార్యరూపంలో పరిణితం అవుతుంది ఆ కార్యం కూడా కారణ సత్తా ఉంటది కారణంలో ఏ సత్త ఉంటుందో కార్యంలో కూడా అదే సత్తా ఉంటుంది సత్తా అంటే అస్తిత్వం ఉనికి ఎగ్జిస్టెన్స్ అయితే ఉదాహరణ తీసుకుంటే అర్థమవుతుంది పాలు పెరుగుగా మారతాయి ఈ పెరుగు అనేది కార్యము పాలు కారణము పాల యొక్క సత్తా ఏమిటి వ్యవహారిక సత్తా ఆ వ్యవహారిక సత్తా పాలే మారి అంటే స్వరూపం చేత అవి చెడిపోయి కార్యరూపమైనటువంటి పెరుగుగా మారినాయి పెరుగుగా మారిన తర్వాత కారణము ఎట్లా ఉన్నదో అట్లే లేదు ఇప్పుడు మారిపోయింది మళ్ళా ఆ పెరుగు పాలెప్పుడు కూడా కావు కారణం చెడిపోయింది పూర్తి ఏదైనా స్వరూపాన్ని మార్చుకుంది అన్య రూపంలో అంటే పెరుగు రూపంలో దది రూపంలో నిష్పన్నమైంది అయితే కారణము వ్యవహారిక సత్తగలది పాలు అదేవిధంగా కార్యము దది ఏదైతే పెరుగున్నదో అది కూడా వ్యవహారిక సత్తగలగా ఉన్నది వ్యవహారికమని అంటే వ్యవహారం చేయుటకు యోగ్యం అంటే పాలను మనము కాచుకొని ఛాయ చేసుకోవచ్చు పెరుగుగా మార్చుకోవచ్చు ఇంకా ఏమైనా మనము ఇతర బండారాల్లో కబాగా మార్చుకుంటారు ఏదేదో చేస్తారు కదా అంటే వ్యవహార యోగ్యం ఉన్నాయి పాలు అందుకని వ్యవహారిక సత్తగా ఉన్నాయి అట్ల పెరుగును కూడా మనం తినడానికి వస్తుంది మజ్జిగ చేసుకోవడానికి వస్తుంది దాని నుంచి వెన్న తీసుకోవడానికి వస్తుంది వ్యవహారానికి యోగ్యం ఉన్నది అందుకని వ్యవహారిక సత్తగా అది పాలు మరి వ్యవహారిక సత్తా కలది పెరుగు అంటే సమాన సత్తా ఉపాదానికే సమాన సత్తాకే అన్యతాభావకు పరిణామం కయ్యే ఉపాదానం యొక్క సత్తయే కార్యం యొక్క సత్త ఉంటుంది మరి అన్యత రూపంలో ఉంటుంది కారణ రూపంలో ఉండదు కారణం చెడిపోతుంది మారుతుంది పరిణామాన్ని పొందుతుంది అన్యతాభావాన్ని పొందుతుంది కార్య రూపంలో పరిణతి చెందుది ఇది పరిణామము అంటారు దీనికే పరిణామ అంటారు అంటే వాదం అంటే చెప్పుట అంటే పరిణామము చేత ఈ జగత్తు ఉత్పన్నమైంది అని చెప్పేవారికి పరిణామవాదులు అంటారు తీసు విషయ పరిణామ జో కార్య అవరు పరిణామి జో కారన్ ఇవకే అభేదిక అంగీకార అయితే ఆరంభవాదంలో ఏమన్నారు కారణం కంటే కార్యం అత్యంత భిన్నంగా ఉంటది అన్నారు కానీ పరిణామవాదంలో అలాలే కారణము చేత అభిన్నమై కార్యం కార్యకారణాలకు అభేదం ఉంటది భేదం లేదు ఇంత తేడా ఉండదు ఆరంభవాదానికి మరి పరిణామవాదానికి అయితే ఇక్కడ పరిణామి ఎవలు కారణము పరిణామము కార్యము ఈ రెండిట్లో అభేదం ఉంటుంది జైసే మృతికాక ఘట రూపు పరిణామం మృతిక అంటే మట్టి ఘట చేత పరిణతి చెందింది ఇప్పుడు పరిణామం ఎవలు ఘటము పరిణామి ఎవలు మృతిక పరిణామము చెందునది పరిణామి మృతిక పరిణామము కార్యము ఘటము ఈ విధంగా ఈ రెండిట్లో అభేదం ఉన్నది కార్యకారణాలకు అభేదం ఉన్నది ఎందుకని అంటే నుండి మట్టిని వేరు చేయగలవా ఎరు చేయలేవు మట్టియే ఘట రూపంలో పరిణతి చెందింది పరిణామాన్ని పొందింది అందుకని కార్యకారణాలకు అభేదం ఉంటుంది అయితే కారణము కార్యోత్పన్నమైన తర్వాత పూర్వం వలనే జౌకత్యం అట్లే ఉండదు రంభ వాదంలో చెప్పినట్టు ఇది చెడిపోతుంది పరిణామాన్ని పొందుతుంది మార్పు జంతుంది మళ్ళీ కారణం రూపంలో ఉండదు కాదు మళ్ళీ వెనక్కి రాదు గది కారణ రూపంలో మళ్ళీ కాదు పెరుగైన తర్వాత పాలు కావు మళ్ళీ అది చెడిపోయింది పాలు చెడిపోయింది పెరుగైంది జైసే మృతి కాక ఘట రూపు పరిణామం అవ అంతఃకరణక వృత్తి రూపు కారణమున్నది అది వృత్తి రూపకంగా మారుతుంది హిచ్చాకారము కామాకాలం ఈ విధంగా అనేక ఆకారాలుగా ఆ పరిణామాన్ని చెందుతుంది ఎదురుగా ఘటం ఉంటే ఘటాకారం అయితే పటాకారం అయితే అనేక ఆకారాలుగా వృత్తి పరిణామాన్ని చెందుతుంది ఎవరు అంతఃకరణం ఈ అంతఃకరణమైనటువంటి పరిణామి మరి పరిణామం వృత్తులు కార్యము అంతఃకరణం కారణము ఇది రెండిటికీ ఆ ఉంటది ఎవరు ప్రకృతి యొక్క మహత్తత్వాది రూపు అదే విధంగా మూల ప్రకృతి దానికే ప్రధానము అంటారు ప్రకృతి ఆ ప్రకృతి మహదాది రూపంలో పరిణామాన్ని చెందుది సముష్టి బుద్ధి అనేటువంటి మహత్తత్వము ఆ మహత్తత్వం నుంచి మరి అహంకారము అహంకారం నుంచి పంచతన్మాత్రలు పంచతన్మాత్ర నుంచి పంచభూతాలు పంచభూతాల నుంచి ఈ నామరూప ప్రపంచం ఈ విధంగా బ్రహ్మణోర వ్యక్త వ్యక్తన్ మహత మహతోకార అహంకార పంచ తన్మాత్రాన్ని పంచ తన్మాత్రేభ్యో పంచ మహాభూతాన్ని పంచ మహాభూతేభ్యోరకి జగత్ అని ఈ విధంగా మండల బ్రాహ్మణో ఉపనిషత్తు ప్రకృతి ఏమవుతుంది అని అంటే మహదాది రూపంలో పరిణామాన్ని చెందుతుంది ఏ సాంఖ్యనుకు అరుక ఉపాసనకు అభిమత హై ఈ పరిణామవాదము ఎవరికి ఇష్టమయ్యా ఎవరు చెప్తారు ఇది అని అంటే సాంఖ్యులు మరి కొందరు ఉపాసకులు కూడా చెప్తారు పరిణామవాదాన్ని అయితే వాళ్ళలో కూడా భేదం ఉన్నది సాంఖ్యులేమో ప్రకృతియే ప్రధానమే జగత్ పరిణామాన్ని చెందుతుంది అని సాంఖ్యులు ఇక ఉపాసకులేమో బ్రహ్మమే జగదు పరిణామాన్ని పొందుతుంది అంటారు ఇంత తేడా ఉంది వారికి సాంఖ్యులు యోగులు ప్రకృతియే పరిణామాన్ని చెంది జగదు రూపకంగా అవుతుంది అంటారు ఉపాసకులేమో బ్రహ్మమే జగద్రూపకంగా అవుతది అంటారు ఇంత తేడా ఉంది సాంఖ్యవాది జగత్తుకు ప్రకృతిక పరిణామం ఉపాసకు జగత్తుకు బ్రహ్మకా పరిణామం జగదు రూపకంగా ఇక కొందరు ఉపాసకులు ఏమంటారు ఈ జగత్తు బ్రహ్మం యొక్క పరిణామము అంటారు బ్రహ్మమే జగత్ రూపకంగా పరిణామాన్ని పొందింది అంటారు సో దోనుక మత అసంగత ఈ ఇద్దరు యొక్క మతం కూడా అసంగతము ఉపాసకులు గాని ఈ సాంఖ్యులు గాని చెప్పేటువంటి ఏదైతే పరిణామవాదం ఉన్నదో ఇది అసంగతము ఉన్నది అయితే ఎందుకనంటే బ్రహ్మమీమాస విషయ సూత్రకారు అవ భాషకారనే శృతి యుక్తికే బలుకరి జడ ప్రధానికి కారణతాక సవిస్తర ఖండన కియా వీరు మతం అత్యంత అసంగతం ఉన్నది ఎందుకంటున్నారు అనంటే బ్రహ్మమీమాంసలో బ్రహ్మమీమాంస అంటే బ్రహ్మ సూత్రం వేదాంత శాస్త్రం ఆ బ్రహ్మ సూత్రాల్లో సూత్రకారులైనటువంటి శ్రీ వేద వ్యాస భగవానులు మరి భాష్యకారులైనటువంటి ఆద్య ప్రధానము జగత్ కారణము కాదాలదు అనంటూ శృతి ప్రమాణాలు యుక్తులు ఇచ్చి సవిస్తరంగా ఖండన చేశారు ఈక్షత్యధికరణము అని కృతక్ అధికరణం ఉంది ఈక్ష తీరణ శబ్దం అని ఈ విధంగా సూత్రాలు ఉంటాయి అక్కడ ఈ ప్రధానంలో ఇక్షితృత్వం లేదు ఎందుకంటే జగదరచన చేయడానికి సహామత అని ఈ విధంగా ఈక్షణ చేశాడు భగవంతుడు ఈశ్వరుడు ఆ ఈక్షితృత్వము జడమైన ప్రధానంలో సంభవించదు ఈక్షితృత్వం కామన సంకల్పం లేదా ఇచ్ఛ అనేది చేతన ధర్మం ఉన్నది జడ ధర్మం కాదు అందుకని ఈ ఈక్షణ అనేది ప్రధానంలో జరగదు అందుకని ఈక్షతే నా శబ్దం జడంలో ఈక్షణ జరుగుతుంది అనేటువంటి శబ్దాలు ఎక్కడ లువు ప్రమాణం ఎక్కడ లేదు హా ఈశ్వరుడు సంకల్పం చేస్తాడు అనడానికి కోకళ్ళలో ఉన్నాయి ప్రమాణాలు అందువల్ల ప్రకృతి జగత్ కారణం కాదు ఈ జగత్తు ప్రకృతి యొక్క కార్యము కాదు ప్రకృతి యొక్క పరిణామం కాదు అని సవిస్తరంగా భాషకారులు సూత్రకారులు బ్రహ్మమీమాసలు అంటే వేదాంత సూత్రాలు బ్రహ్మ సూత్రాల్లో సవిస్తరంగా ఖండన చేసి ఉన్నారు అవరు చేతనకు నిరవయ్ కరి తీసుకే పరిణామక అసంభూ అయితే ఉపాసకులు బ్రహ్మం యొక్క పరిణామమే జగత్ అన్నారు కదా బ్రహ్మం ఎట్లా పరిణామం అయితే బ్రహ్మం అయితే ఉన్నది నిరవయములో పరిణామం ఎట్లా సంభవిస్తుంది అందుకని బ్రహ్మం నిరవయం ఉన్నందు అందులో పరిణామం సంభవించదు కావున బ్రహ్మం యొక్క పరిణామం ఈ జగత్తు అనమాట ఉపాసకుల యొక్క మతం మీద ఉందో కూడా నిరాకరించబడింది ఖండన చేయబడింది అవరు చేతనికే పరిణామకే అంగీకారకీ చేతనకు వినాశితాకి ప్రాప్తి ఊవేది ఒకవేళ చేతనమైనటువంటి బ్రహ్మము పరిణామాన్ని చెందుతుంది అని ఒకవేళ స్వీకరిస్తే ఏది పరిణామాన్ని చెందుతుందో అనిత్యము అవుగిపోతుంది నాశనం అయిపోతుంది అంటే నాశము అనేటువంటి దోషము బ్రహ్మవునకు పడుతుంది అంటే బ్రహ్మం కూడా నాశనం అయిపోతుంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది బ్రహ్మమే నాశనం తర్వాత ఇక జగత్ ఏమిటి జీవుడెవడు మోక్షం ఎవడికి వృద్ధి విష్టవత అవి వినశతి వడ్డీ పడితే అసలు పోయినట్లయితే వినశత్వం దోషం ప్రాప్తం అయితే వికారం ఒప్పుకున్నట్లయితే పరిణామాన్ని ఒప్పుకున్నట్లయితే యాతి పరిణామ వాళ్ళ అసంగత ఈ పరిణామవాదము అసంగతమున్నది అని ఆరంభవాదము మరియు పరిణామవాదము రెండు కూడా ఖండింపబడ్డాయి ఇక పరిశిషన్యాయం చేత ఇక మిగిలింది ఏది అంటే వివర్తవాదము అంటే ఏమిటి స్వామిజీ ఎనభై తొమ్మిదో చూడండి జహ ఉపాదన కారణ కాహి నా చోడుకే విషమ సత్తాకరి కార్యరూపు రూపాంతరసే ఉత్పత్తి ఆరు భాను ఐసే మన హై సో వివర్తవాదహే వివర్తం అంటే విరుద్ధైన వర్తనం వివర్తం అంటే ఉపాదాన కారణం జోకాత్వం ఎట్లున్నదో అట్లనే ఉంటది అది చెడిపోదు దాని సత్తకు విషమ సత్తలో అన్యతాభావాన్ని పొంది ప్రతీతి కార్యం అది వివర్తవాదం అంటారు విధంగా రజ్జు రజ్జు రజ్జు లాగానే ఉంది రజ్జు చెడిపోలేదు ఏలాంటి మార్పులు చేర్పులు పరిణామాలు జరగలేదు రజ్జువు రజ్జువు లాగానే ఉంది తాడు తాడు లాగానే ఉంది కానీ పాము వలె కనపడుతుంది తాడు చెడిపోలేదు తాడు తాడుగానే ఉంది పాము వలె కనపడుతుంది అయితే ఇక్కడ తాడు యొక్క సత్తా వ్యవహారిక సత్తా ఆ ప్రాతిభాషిక కార్యం ఏదైతే పాము అది ప్రాతిభాషిక సత్తా సత్తా భిన్నం అంటే ఉపాధానం కారణము రజ్జువు దాని సత్తా వ్యవహారిక సత్తా దానికంటే విషమ సత్తా గలది పాము ఏం సత్తా ప్రాతిభాషిక సత్తా అందుకని ఉపాదానానికంటే విషమ సత్త గల అన్యత భావానికి వివర్తం అంటారు చేసే శుక్తి విసి రజతకి ఉత్పత్తి అవర్ణ విసి భూజానికి ఉత్పత్తి ఒకే శుక్తి ఉన్నది ముత్యపు ఉంది ఆ ముత్యపుచిప్ప ముత్యపుచిప్పలాగానే ఉంటది జోంకాత్యం ఎట్లుంటదో అట్లే ఉంటది కానీ వెండి లాగా కనపడుతుంది రజతం లాగా కనపడుతుంది రహితం అనేది ప్రాతిభాషిక సత్తా గలది సుక్తి వ్యవహారిక సత్తా భిన్న సత్తలో ఉన్నది ఉపాదానికి విసమ సత్తావాల అన్యతా భావ భావం అనేది వివర్తం యొక్క లక్షణము సుక్తి రహితంలో కాబట్టి సుక్తి రహితం వివర్తవాదానికి అదే స్వర్ణము అంటే బంగారము బంగారం చెడకుండానే జోంకాత్యం ఎట్లున్నదో అట్లే ఉండి ఆభరణ రూపంలో మనకు కనపడుతుంది బంగారం చెడిపోలే ఆభరణాలను మళ్లీ కరిగించినట్లయితే బంగారం బంగారం లాగానే ఉండిపోతుంది అందుకని ఆ బంగారం చెడకుండానే ఆభరణ రూపంలో భూషణ రూపంలో అవుతుంది ఈ విధంగా ఏ వేదాంత మత ఈ విధంగా వేదాంత ఒప్పుకోబడింది స్వీకరించబడింది తీసుకే అంగీకారకీయ ఆరంభవాద అవరు పరిణామవాద ఉక్త దూషి హాయ్ ఈ వివర్తవాదాన్ని గనక స్వీకరించినట్లయితే ఆరంభవాదంలో వచ్చినటువంటి దోషాలు గాని పరిణామవాదంలో వచ్చినటువంటి దోషాలు గాని రావు ఏ దోషాలు కూడా రావు ఇది వేదాంత సిద్ధాంతం వివర్తవాదం అయితే ఈ వివర్తవాదం కూడా వేదాంతం యొక్క ముఖ్య సిద్ధాంతం కాదు ఆరోపం ఇది ఈ జగత్ విషయంలో కదా ఇదంతా కొట్ట పంచాయతీ ఈ జగడం ఈ జగత్త లేదని చెప్తుంది నని రోదో నచోత్పత్తి నవర్ధ నచ సాధక అని చెప్తుంది అయితే మందాధికారులకు చెప్పడానికి ఈ విధంగా కొన్ని ప్రక్రియలు ఎన్నుకొని వాళ్ళకు బోధించడం జరుగుతుంది అయినా గాని ఇతర మతస్థులు ఒప్పుకున్నటువంటి ఏదైతే వాదాలు అవి అయోగ్యం ఉన్నాయి వివర్తవాదము యోగ్యం ఇది వేదాంత సిద్ధాంతము అని చెప్పుకోవడం జరిగింది మిగతా విషయం రేపటి తెలుసుకుందాం హరి ఓం త సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహ తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతిశా